అజరా కబీరో అన్నలహుం అజరా కబీరో నిశ్చయంగా ఈ కుర్ ఆన్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 మీకంటే ముందు ప్రవక్తలపై అవతరింప చేయబడిన దానిని విశ్వసించేవారు నమాజు స్థాపించేవారు జకాత్ చెల్లించేవారు మరియు అల్లాహను పరలోక దినాన్ని విశ్వసించేవారు అవీమా ఇలాంటి వారందరికీ మేము అచ్చరే అవీం ప్రసాదిస్తాము ఈ విధంగా మహాశైలారా ఈ సత్కార్యాలు మనం చేస్తూ ఉంటే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 అయితే మహాశివులారా ఇక ప్రత్యేకంగా నమాజ్ గురించి విధిధానం గురించి చెప్పే అవసరం లేదనుకుంటాను ఎందుకంటే వీటి ప్రస్తావన ఇంతకుముందు కూడా మన వచ్చి ఉంది మనం తెలుసుకొని ఉన్నాము అటు ఒకవైపున విశ్వాసంలో లోటు కలిగితే అల్లాను విశ్వసించకుంటే ప్రవక్త మొహమ్మద్ సల్స్లంని విశ్వసించకుంటే మరియు అల్లా పంపిన దివ్య గ్రంథం కురాన్ని పరలోక దినాన్ని విశ్వసించకుంటే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 ఈ సత్కార్యాలు అల్లహబ్బుల్ ఆలమీన్కు ఎంతో ప్రియమైనవి ఇవి మనం చేశామంటే మనకు అజరే అదీం ప్రసాదిస్తాడు మరియు దీనివల్ల మన యొక్క త్రాసు ఎంతో బరువుగా అవుతుంది ఇక రండి మహాశివులారా అజరే అదీం అజరే కబీర్ పొందే అటువంటి సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము వాటిలో రెండవ విషయంలో కూడా మరికొన్ని విషయాలు ఉదాహరణకు దాన ధర్మాలు చేస్తూ ఉండడం మంచిని ఆదేశించడం ప్రజల మధ్య తెగిపోతున్న సంబంధాలను కలిపే ప్రయత్నం చేయడం దూరమవుతున్న వారిని దగ్గరిగా చేయడం ఈ సత్కార్యాలు కూడా అజనే అవీం పొందే అటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాయి అల్లాహుతాల సూర్య నిసా ఆయన నంబర్ నూట ఇలా ఆదేశించాడు لا خير في كثير من نجواهم الا من امر بصدقه او معروف او اصلاح بين الناس ومن يفعل ذلك ابتغاء مرضات الله فسوف نؤتيه اجرًا عظيما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 అయితే ఇవన్నీ కూడా ఏ ఉద్దేశంతో ఉండాలి కబతిగో కేవలం అల్లా యొక్క సంతృష్టిని ఆయన అభిష్టాన్ని పొందే ఉద్దేశంతో ఇలాంటి సత్కార్యాల గురించి ఎవరైతే ఆదేశిస్తారో ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటారో ఫను సమీపంలో మేము వారికి అజ్రే అవీం ప్రసాదిస్తాము ఈ ఆయతిలో మూడు విషయాల గురించి చెప్పడం జరిగింది మన్ అమర్ అబిసోధాన్ దాన ధర్మాల గురించి దాన ధర్మాల ప్రస్తావన ఇంతకు ముందే మనం విని ఉన్నాము ఇక ఔమా రూఫిన్ మంచిని గురించి ఆదేశించడం అంటే ప్రతీ మంచితనం వస్తుంది ఇందులో ఎన్నో సందర్భాల్లో ముస్లింలు కానీ ముస్లిం ఇతరులు వారితో మాట్లాడుతున్నప్పుడు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 మంచి విషయాల్లో హై టాప్ దానికంటే ఇక మంచి విషయం ఇక ఏది కూడా ఉండదు అదేమిటి మన సృష్టికర్త అయిన అల్లాను విశ్వసించడం ఒక సందర్భంలో ప్రవక్త సలహా హుల విస్ని ప్రశ్నించడం జరిగింది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 అర్హత కలిగే విధంగా చేస్తుంది దీనికి సంబంధించిన ఒక హదీతి కూడా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలిపారు దీనిని కూడా శ్రద్ధగా మనం విని ఆచరిస్తే బాగుంటుంది అలా ఏమి ఉపవాసాలు నమాజులు దాన ధర్మాలు ఎంతో గొప్పదైన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 అని హెచ్చరిస్తున్నారు మరొక సందర్భంలో ప్రవక్త అసలల్లాహుహు అసలం తెలిపారు అలా అదుక అలాహు అసూలు ఒక దానం దేనినైతే అల్లాహు తాల ప్రేమిస్తాడో ప్రవక్త ప్రేమిస్తారో నేను నీకు తెలియజేయాలా తప్పకుండా తెలియజేయండి అని వారు అప్పుడు ప్రవక్త అసలల్లాహు అలై వసలం తెలిపారు ఎప్పుడైతే ప్రజలు పరస్పరం ద్వేషాలు కోపాలతో మరియు వారి మధ్య సంబంధాలు చెడిపోతున్నాయో వారిని కలిపే ప్రయత్నం చేయి ఈ కార్యాన్ని అల్లాహు తాల ప్రేమిస్తాడు మరియు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం ప్రేమిస్తారు మరొక సందర్భంలో ప్రవక్త సలహా అలూ వసలం వారు తెలిపారు అఫ్దాలు సోదకతి ఇస్లాహుదాతిల్ బైన్ దాన ధర్మాల్లో అతి ఉత్తమమైన దాన ఏమిటంటే సంబంధాలు తెగి ఉన్న వారి మధ్యలో సంబంధాలని కలపడం మరొక ఉల్లేఖనంలో ప్రవక్తం తెలిపారు ఎప్పుడైతే దగ్గరగా చేసే ప్రయత్నం చెయ్యి వారు సంబంధాలని తెంచుకుంటున్నారో సిల్ వారిని కలిపే ప్రయత్నం చెయ్యి అల్లాహు అర ఈ విధంగా ఎన్ని ఆదేశాలు ఉన్నాయి దీని విషయంలో నేను దీనిని ఒక ప్రాముఖ్యతగా